కాబట్టి ఈ విమోక్షము అంటే దేహాభిమానము తర్వాత మనస్సుతో అభిమానం ఇప్పుడు మీకు మనస్సులో కోరికలు ఉన్నాయనుకోండి ఆ కోరికలు బంధమే ఎందువల్ల బంధమయ్యాయి అది నా కోరికలు అదే అభిమానం నా కోరిక బంధం అవుతుంది నా కోరిక కాదండి కోరిక దాంతో బంధమే ఉందండి కోరికండి నా కోరిక కాదు చేరకపోయినా పర్వాలేదు చేరిన పర్వాలేదు చేరకపోయినా పర్వాలేదు ఎందుకంటే నా కోరిక కాదు కోరికలే సో కోరికలు భయములు సో ఒక రకమైన అసంతృప్తి తర్వాత బోర్డం బోర్డం అంటే విసుగు చికాకు ఏమిటో తెలియదు కారణం తెలియకుండా నిరుత్సాహము ఇవన్నీ ఉంటాయి తర్వాత కారణము తెలుస్తూ దుఃఖము ఇవన్నీ ఉంటాయి వీటన్నింటితోటి బంధింపబడి ఉంటాడు ఈ బంధము పూర్ణంగా మానసమేది కేవలం మానసమే మీ మనస్సులో ఉంటుంది అని మీరు నిద్రపోయారనుకోండి బంధములు అయితే కాబట్టి ఈ మానస మనస్సు చేత కల్పించబడిన బంధం ఈ దీనికి సంసారము అని పేరు అది ఎలా మారిపోతూ ఉంటుంది అందుకోసం సంసారం దీని నుండి నేను విముక్తులను కావాలి మీ అనుగ్రహము వలన నేను విముక్తులను కావాలి కాబట్టి మీరు బోధించవలసి ఉంటుంది విమోక్ష పదార్థైకలేశ నిర్ణయ హేతో సహస్రదానం విమోక్షము లక్ష్యం అతని ప్రశ్న సమాధానం విమోక్షం ఆ విమోక్ష పదానికి అర్థమయ్యేటంటే టోటల్ ఫ్రీడమ్ దానిలో ఏకదేశము ఆత్మ అనాత్మ వివేకము ఆత్మ స్వయం గుర్తించుట ఆ నిర్ణయం అయిపోయింది ఆ నిర్ణయం అంటే నిశ్చిత జ్ఞానం కలగడం దాన్ని ఆయన అప్పుడే కలిగింది మహారాజుకి ఆ కారణంగానే ఆయన వేయి ఇచ్చినారు వేయి మాడలు కానీ వెయ్యి గోవులు కానీ మంచిది పురాణం పురాణం కూడా ఎలాగైతే వచ్చింది పురాణం దీనికి ఆలోచించాలి భాష్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి పురాణం ఉందనుకున్నా ఏం లేదు లేదు నేను అరవిందరావు గారు చెప్పిన మాట వింటే నాకు ఆశ్చర్యం వచ్చింది కార్తీక పురాణం ఆయన చెప్పారు చాలా సిగ్గుపడాల్సి వచ్చింది చాలా ఇబ్బంది కలిగింది ఎందుకంటే పురాణాలు అంత అవకతవద్ద ఉంటాయి కార్తీక పురాణం అన్నది వ్యాసమహర్షి చేత నిర్మితమైన పురాణం కాదని అది మధ్యన వచ్చింది ఎప్పుడో వచ్చింది వంద ఏళ్ళలో రెండు వందల ఏడో వీటి వయస్సు కూడా పెద్ద ఎక్కువ వయస్సు ఇప్పుడు సీతారామ కళ్యాణానికి నూట యాభై సంవత్సరాలు లేదు సీతారామ కళ్యాణం అనే రిచువల్ వయస్సు నూట యాభై ఏడు లేదు పంతొమ్మిది వందల రెండులో ప్రారంభమయ్యాయి ఎవరు చరిత్రకాలు చెప్పారు తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉంటుంది దాని వయస్సు మహా ఉంటే వంద ఏళ్ళో సెకండ్ వరల్డ్ హిట్లర్ ఉన్నాడు అనుకోండి దుష్టు హీ ఈజ్ నాట్ ఈవెన్ అంతా ఈజ్ ద స్టోరీ ఈజ్ నాట్ ఈవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఈజ్ జస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఆల్రెడీ కాబట్టి మంచి కానీ అటు చదువు కానీ వీటి వయసు కూడా అంత ఎక్కువే ఉండదు నిన్న కాక సాయిబాబా గారు గురు చేయటము వీళ్ళు ఎంత డెవలప్ అంటున్నారు దాని వయస్సు చది మహాయితే వందే దాని వయసు ఇవన్నీ అర్వాచీనము అర్వాచీనము అంటే నిన్న కాక వచ్చింది ఇవన్నీ కూడా కాబట్టి కార్తీక పురాణం మార్గ పురాణం ఇవన్నీ కూడా అలా వచ్చింది ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఐటమ్ తీసుకుని దాని చుట్టూ పురాణం డెవలప్ అవుతుంది ముఖ్యంగా ఈ సిద్ధులని తర్వాత ఏవో మహిమలని ఇవన్నీ కూడా అలా సిద్ధులు మహిమలు ఏముండవు మీ సెల్ఫ్ అవేర్నెస్ అన్నిటికంటే గొప్ప మహిమ యూట్యూబ్ లో రోక్ ట్రిక్ ద గ్రేట్ ఇండియన్ రోక్ ట్రిక్ అనేది ఒకటి వచ్చింది ఈ మధ్యన ఒక ఆయన చేశాడు కేరళలో చేశాడు ద గ్రేట్ ఇండియన్ రోప్ ట్రిక్ అని అది నేను చూశాను ఎవరో నాకు లింక్ పంపిస్తే చూశాను ఇట్స్ ఓకే ద గ్రేట్ ఇండియన్ రోప్ ట్రిక్ అని పేరు పెట్టేడే కానీ అతను చేసేదేదో కొంతవరకు కానీ అతను ఎలా చేసేడనేది మనకి తెలిసిపోయిట్లా ఉండదు మనం ఊహించచ్చు అంటే మీరు ఆ మాత్రం ఊహించడానికి సిద్ధపడాల్సి ఉంటుంది మీరు అది కూడా మా వల్ల కాదని అంటే సరే ఇది పెట్టు మీరు అవతరం ఊహించగలగాలి ఓహో దిస్ ఇస్ హౌ హీ మేనేజ్ ఇట్ అని తెలుసుకో తర్వాత నేను పల్లో కొద్దిగా డైతేస్తాయి మీకు ఒక విషయం చెప్పాలని అనుకున్నాను అనుకున్నాను చెప్పాలని అనుకున్నాను ఏదైనా కాగికం ఉంటే సంధ్యలు పెట్టుకునేవాడిని కాగితం ఏం లేదు నేను చూసింది పెన్ అండ్ అనే ట్రిక్స్ మ్యూజిషియన్స్ ఉన్నారు కదా మొన్న టెన్ అండ్ టెండర్ ఒక ఎపిసోడ్ లో అతను ఏమంటాడంటే ద మ్యాజిక్ దట్ విల్ డూ ఈస్ ఇన్ ది హెడ్స్ ఆఫ్ ది న్యూ ఇయర్స్ అని అంటాడు మేము చేసే మ్యాజిక్ చూసి వాళ్ళ కళలో ఉంటుంది తప్ప మా చేతుల్లోనూ స్టేజ్ మీద ఉండదు అని ఒక ప్రపోజిషన్ పెట్టాడు పెట్టి దాన్ని ప్రూవ్ చేశాడు ఎలా ప్రూవ్ చేశాడో తెలిసిన మీరు తెలుసుకో చూస్తున్నారని మీరు అనుకుంటున్నారు చూడమంటే తెలుసుకోవడమే తెలుసుకోవడము అంటే చూసే చూస్తేనే తెలుసుకోవడం అవదు పరిస్థితి కూడా తెలుసుకోవడమే అని ప్రిపోజిషన్ పెట్టాడు కాబట్టి మీరందరూ చూస్తూ ఉండండి మీరు చూసిన వాళ్ళకి అది మ్యాజిక్ కాదు ఎందుకంటే మీరు చూసిన వాళ్ళకి కదా తెలుసుకుంటుంది కానీ మీలో ఒకరిని నేను స్టేజ్ మీద పిలుస్తా పిలిచి వారిని చూడకుండా కళ్ళు కట్టేస్తా కట్టేసి వారితో వారికి ఒక మ్యాజిక్ చేస్తా ఆ మ్యాజిక్ తోటి ఆ వ్యక్తి అద్భుతం ఆశ్చర్యమనుకుంటారు మ్యాజిక్ కానీ అది మీకందరికీ మ్యాజిక్ చేయమీ లేదని తెలుస్తూ ఉంటుంది అని అర్థమైనా మీకు దాన్ని అని అతను ఆ పెన్ పెన్ను ఉంటే బాగుండుతాయి టెలర్ అలా సైలించుగా ఉంటాయి టైం మాట్లాడే ఆ పెన్ను ఆడియన్స్ లోకి వస్తాడు ఆడియన్స్ లోకి వచ్చి చక్కగా అలంకారం చేసుకున్న ఒక గంగ్ లేడీని పికప్ చేస్తాడు అంటే అంటే వేదిక మీద పెద్ద ఆడియన పెద్ద వాళ్ళను తీసుకెళ్ళాలనుకోండి కొంచెం నడువు నొప్పుడున్న వాళ్ళని వాళ్ళ నేను అక్కడ సైజ్ చేస్తాను కొంచెం యాక్టివ్గా ఉత్సాహిగా చూడటానికి ఎరగా బుర్రగా ఉన్న కూడా వేదిక మీద నిలబడితే అవకాశం ఉంటాను అందుకోసం ఒక చక్కగా మంచి బాగా వ్యక్తం డ్రెస్లోనే వేసుకుంటాం రాష్ట్రే చేస్తుంది ఎంతో ఒక డ్రెస్ వేసుకున్నటువంటి మంచి ఒక అందమైన యువతి ఆమెను ఎన్నడా మిల్లు కంటుంది డయస్టెంటే డయాస్టేట్కి వెళ్ళగానే ఆవిడ కళ్ళు కట్టేస్తుంది ఆవిడకి చూపు ఉన్నది ఇంకా స్పందించే ఉంటుంది అయితే కళ్ళు కట్టేసే ఏం చేస్తాడంటే రెండు రింగులు తీసుకుంటాం ఒక రింగు తీసుకుంటాడు ఆ రింగు ఏం చేస్తాడంటే ఆవిడ చేతిలో ఇలా ఇలా పెడతారు ఆ ఏమో ఇవ్వ రింగ్ సాలిడ్ రింగ్ మెటల్ రింగ్ సాలిడ్ సో అది ఇలా చేతిలో పెడతారు పెద్ద రింగ్ జతిలో పెడతారు చేతిలో పెట్టాను కదా అది చేయకుంటుంది కావాలి ఇప్పుడు కళ్ళు జంటలు పెట్టేస్తారు ఆడియన్స్ చెప్తాడు నేను ఇప్పుడు మ్యాజిక్ చేస్తాను ఇట్ ఈజ్ ఎ మ్యాజిక్ ఫర్ హెల్త్ It will not be a magic for you. It is a magic for her. She is uh, knowing everything to the sense of touch. And therefore it becomes a magic for her. Whereas the, you are knowing everything to eyesight, therefore it will not be a magic for you. It will be only a magic for her. I mean, I understand explain this stuff. Very simple. You can't do anything. I can't do anything. ఇంకో రింగ్ ఎవరో తీసుకొచ్చి అందిస్తాడు ఆవిడ ఉద్దేశంలో ఒకటే రింగ్ ఉంది ఆ రింగ్ ఆవిడికి తెలుస్తూ ఉంటుంది ఉద్దేశంలో ఒకటే రింగ్ ఆవిరు చూసింది ఒకటే రింగు ఈ లోపల వాడు ఎవరో తీసుకొచ్చి ఇంకో రింగు వీళ్ళందరూ అంటే మ్యాజిక్ గా ఇంకేస్తారన్నమాట వీళ్ళు ఎవరికి కనపడకుండా అందిస్తాడు అనమాట అదర్వైజ్ వీళ్ళగా నెక్లెస్ తీసేయనుకోండి అంటే వాడెవడో సెక్రటరీ ఎవరు వీళ్ళెవరికీ కనబడకుండా నెక్లెస్ అందించారు అన్నమాట సంథింగ్ లైక్ దాట్ అప్పుడు ఎనివై మీకు లావ్ స్టోరీ షాప్ మీరు చూడండి ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది అతను ఈ రింగ్ ఇట్ ఈస్ నౌ ఐఎమ్ పుల్లింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్ అండ్ ఐ వి టేక్ ఇట్ అవుట్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్ కంప్లీట్ అండ్ విత్కింగ్ అవుట్ అని అలాగా టచ్ కింద తీసుకొచ్చి ఆ రింగు తీసి పైన పెడతాడు ఆ రెండో రింగు ఈ రింగుని పెన్ టెల్లర్ లాగేస్తాడు ఇలా చేస్తాడు టచ్ అవ్వకుండా లాగేస్తాడు రెండో రింగుని పైన పెడతాడు ఒక రింగు తీసేసి రెండో రింగుని పైన పెడతాడు ఇప్పుడు ఆవిడ దంతలు ఒప్పుతాడు దంతలు ఆడ ఆశ్చర్యం విడిపోతుంది ఎవరో తెలుసు అండి ఇలాగ బుగానుకున్న రింగు ఎడవకుండా బ్రేక్ చేయకుండా ఏమీ చేయకుండా సాల్డ్ చేతి నుంచి పైకి వచ్చి పైన చేతి మీద ఉంది అది అసలు సరణి చూస్తుంది హౌట్ కాకుండా ఆడియన్స్ అందరూ అట్ల ఇది నేను సరిగ్గా డిస్క్రైబ్ చేయలేకపోయాను లేదా నా చేత ఏదైనా డిస్క్రైబ్ చేసాను మీరు కాబట్టి అప్పుడు జన్ హీ సైన్స్ నవ్ ఐ హ్యావ్ డన్ ఐ మ్యాజిక్ విచ్ ఈజ్ ఎ మ్యాజిక్ విచ్ ఈస్ ఇన్ హర్ హెడ్ ఓన్లీ నాకే మ్యాజిక్ ఫర్ ఉండబడి కాదు మేము చేసి మ్యాజిక్లన్నీ ఇలాగే ఉంటాయి దే ఆర్ ఆల్వేస్ ఇన్ ది హెడ్ ఆఫ్ మీ యూయర్స్ తెలు మీకు తెలియకపోవడము మీ హెడ్లోనే ఉంటుంది మ్యాజిక్ మాకైతే రొటీన్ థింగ్స్ మేము చేస్తూ ఉంటాము అంతే సార్ ఇలాంటిది ఇంకో మ్యాజిక్ చే ఈ మ్యాజిక్ల్లో అతను ఎవరో ఒక విద్యార్థి నాకు రాసేనిచ్చిగా వాళ్ళు చేసే మ్యాజిక్ల ముందు మన బాబాలో చేసే మ్యాజిక్లు స్కీల్డ్స్ పాక్టేసి స్కీల్డ్ స్టాక్ అలాంటి మ్యాజిక్లో మొటో రెండో మ్యాజిక్లు పట్టుకుంటే మీరు బాబా అంటే సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకుంటు వెరీ అమేజింగ్ పరిస్థితి దీనికి కారణము మన మతము ప్రచారం చేసిన విధానం కూడా కొంత కారణం ఎందుకంటే మతాన్ని రాంగ్ డైరెక్షన్లో ప్రచారం చేయటం వల్ల దానికి బలం తగ్గి బలహీనత ఉంటే ఏర్పడుతుంది ఇదంతా డైక్యషము సో మతానికి సహస్రదాహం కాబట్టి మీరు విమోక్షము అనేది అదేదో చాలా విడ్డూరమైన భయంకరమైన చాలా మహిమాన్వితమైన ఎక్కడో స్వర్గాది లోకాల్లో ఉండే గొప్ప విషయము అని అలాగే దాన్ని దూరంగా పెట్టన కదా ఇప్పుడు ఇక్కడ మీరు విమోక్షాన్ని అనుభవానికి అవకాశం ఉంటుంది అటువంటి విమోక్షము నాకు బోధించవలసినది తర్వాత మాట పశ్యతినంగత అసంగోహ్యయం పురుషంతవరకు ఆత్మస్వయం ప్రకాశమును నిరూపించారు పెద్ద నిరూపణ అది అయిపోయింది ఇది అదన సహస్రం దాని ఇప్పుడు ఇంకో కొత్త నిరూపిస్తున్నారు ఇది చాలా గొప్ప నిరూపణము ఇక్కడి నుంచి కొన్ని క్లాసులు ఇదే నడుస్తుంది ఏమిటంటే ఆత్మ అసైన్యంగా ఇది అనుభవానికి వచ్చినట్లయితే చాలా గొప్ప ఫ్రీడమ్ మీకు అప్పటికప్పుడు మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది గొప్ప ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఆత్మ అసహన్యంగా ఇప్పుడు ఒకడు లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు లక్ష రూపాయలు పెద్ద సొమ్ము పోగొట్టుకుని భోగభోగమని విలపిస్తున్నాడు అలా ఉన్నారు జనాలు లోకంలో జనులు ఎలా ఉన్నారంటే లక్ష రూపాయలు పోతే రోజు రెండు రోజులు దుఃఖపడేకపోతే పోయింది నేను సర్దుబాటు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ కొంతమంది అదేదో మహా జీవితమే పోయినట్టుగా నీరసపడిపోయి డిప్రెషన్లో పడిపోయి లక్ష రూపాయలు పోయి లక్ష లక్ష లక్ష అలా దండబడి చేసుకుని ఏం ఉంటారు అలా ఉంటారు లోకంలో అటువంటి అజ్ఞానము చాలా సమర్థం మీకు అధికంగా మనకు కనపడదు ఇప్పుడు లక్ష రూపాయలు పోయానుకోండి అది దుఃఖమే గుర్తు వచ్చినప్పుడు వల్ల దుఃఖం కలగదు కానీ మీరు ఒక్క పిసరు సర్దుబాటు చేసుకుని పోతే పోయిందిలే డబ్బు నిత్యం కాదు ఇంకోసారి సంపాదించుకోవచ్చు పోడబంటే మందికి ఆల్రెడీ అధ్యయతమైపోయింది మనైతే పోయిండేది కాదు తర్వాత మన కోసం ఖర్చు పెట్టుకున్నది అది అంతా నష్టమే ఇతరులకి ఇచ్చినదే లాభము అని ఈ విధమైనటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఏవో కొన్ని ఉన్నాయి పెద్ద మనస్సుకి చెందిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి వాటిని కనుక జాగ్రత్తగా పరిశీలించి అభ్యాసం చేసి మనస్సుకి తెచ్చుకుని ఉన్నారనుకోండి మీకేమంటుందో తెలుసు అండి ఆ బెంగ నుంచి దుఃఖం నుంచి ఎందుకు వచ్చేస్తున్నాం అంటే ఎందుకో తెలుస్తున్నా దాని రహస్యాలు ఏంటో టు బిగిన్ విత్ మీరెప్పుడూ కూడా ఆ దుఃఖంతో కానీ ఆ ధనంతో కానీ ఆ దుఃఖంతో కానీ ఆ ఘటనతో కానీ మీకు ఎప్పుడూ సంఘము లేదు అసలు ఉందని మీరు అనుకున్నప్పుడు ఉన్నట్లు అనిపించింది ఒక్క పిచ్చలు మీరు ఓపిక సాక్షి భావంతో పరిశీలించి నా డబ్బు పోయిందా నిజంగా పోయిందా అది నా డబ్బా నాదనేది ఏమైనా ఉన్నదా అని ఇటువంటి బేసిక్స్ని కొన్నిటిని మీరు మీలో మీరు విమర్శ చేసుకుంటే ఆత్మావలోకనం అంటారు దీన్ని అంత మటుకు మీరు చేసుకుంటే మీకేమవుతుందంటే ఏదో పోగొట్టుకున్నాను భావన నుంచి ఫ్రీడమ్ వచ్చేస్తుంది అది ఎలా నేను ఏదో పోగొట్టుకున్నాననే భావన ఇంతటి పేడను కలిగించిన భావన హఠాత్తుగా అలాగా మేఘపు తునక చెదిరిపోయినట్టుగా గాలి నీచితే మేఘపు తునక చెదిరిపోయినట్టుగా ఈ బంధము ఈ దుఃఖము అలా చెదిరిపోయింది అది ఎలాగే అంటే అర్థం ఏంటంటే యూ వర్ నెవర్ రియల్లీ బాగుంది ఎప్పుడూ యథార్థంగా మీకు బాగుండేది లేదు ఎందుకంటే మీ స్వరూపంలో బంధము ఉన్నట్లయితే అది ఎప్పటికీ బాగుంది అలాగే మీ స్వరూపంలో బంధం ఎప్పుడూ లేదు అని చెప్పిన బంధము అనిపించడమే తప్ప బంధం ఉండదు బంధం అనిపించడమే ఉంటుంది బంధం ఉండదు బంధం అనిపించడం పోయిన అది బంధం అనిపించడం అడితే చాలా ట్రిక్ అవుతుంది మైండ్ అనమాట అనిపించడం అడితే ఇటు చాలా ట్రిక్ అవుతుంది మీరు జాగ్రత్తగా మీ స్వరూపాన్ని చూసుకోగలిగితే బంధం అనిపించిందే తప్ప బంధం ఎన్నరూ లేదు అంటే అర్థం లేదనమాట మీ స్వరూపము అసందము అదే నేనంట సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ అవేర్నెస్ అనేది బి అవేర్ ఆఫ్ యోస్టెస్ మీ మీ మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ ఉండాలనుకోండి ఇప్పుడు మీరు మీరు తెలుసుకోవడం గురించి పరిశీలించండి తెలుసుకోవడాన్ని మీరు పరిశీలించాలి దాన్ని దాన్ని దర్శించాలి ఎవరు వర్క్ అవుతారంట తెలుసుకోవడం గురించి ఇలా అన్ని రూపములు తెలుస్తున్నాయి చెప్పు ద్వారా శబ్దములన్నీ తెలుస్తున్నాయి చెబుటద్వారా ఓకే వాటిని పక్కన పెట్టాడు తెలుసుకోవాలి అష్టమౌ తెలుసుకుంటూనే ఉన్నారు కదా పుట్టిన దాడి తెలుసుకుంటూనే ఉన్నారు వాయిద్య విషయాలు వాటిని ఇప్పుడు తెలుసుకోకపోతే నష్టమే లేదు వాటిని ఎలా పక్కన పెట్టాలి కళ్ళు మూసుకోండి శబ్దాలని అటెన్షన్ పే చేయడం మానే పక్కన పక్కన అవి జగత్తు పోయి ఇంత జగత్తు ఎవరిది హూ స్టాకి లేదు ఇంకా దేహము దేహమును తెలుసుకుంటున్నాను దేహము తెలుస్తుంది ఓకే ఎప్పుడు దేహం తెలుస్తూనే ఉంది కదా మీ దేహం ఎవరిపోదు పక్కన పెట్టండి మనస్సు తెలుస్తుంది పక్కన పెట్టండి ఇంక పేరు మిగిలిందో చెప్పండి నిర్మి సెల్ఫ్ అవేర్నెస్ మీటింగ్ మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ ఉంటారు అంటే అర్థం ఏంటి ఈ తెలుసుకోవడం అనేటువంటి కాంతి ప్రసాదము తెలుసుకోవడమే ఈ కాంతి ప్రకాశం ఆ దాన్ని ప్రసాదం అంటే ఫోకస్ దాన్ని జగత్తు మీద వేయడం దేహం మీద వేయడం మానేసి మీద వేయడం మానేస్తే అది అంటే బ్యాక్టరీ లైఫ్ ని మీద తరం వెంటనే వెంటనే రివర్స్ చేసినట్టుగా తన మీద తాను వేసుకున్నట్టు అంటే దాన్నే ఏమంటారంటే ఐ నో మై ఓన్ బీయింగ్ నేను ఉన్నాను ఆ సత్యాన్ని తెలుస్తూ ఉన్నాను ఆ సత్యాన్ని కూడా అంత మాట కూడా అక్కర్లేదు అందుకు ఎటిషంగా పోడే నేను ఉన్నాను తెలుస్తోంది నేను కూడా తీసేయండి ఉన్నాను తెలుస్తుంది ఇప్పుడు ఇంకా పద ఉన్నాను అన్నది పదమా పదమా మీ అనుభవమా మీ అనుభవం పదం ఉన్నాను అనే పదం తీసే తెలుస్తోంది అనే పదం కూడా తీసే దాన్ని సరద మీరు ఉన్నారు అది మీకు తెలుసుకో అక్కడ ఉన్నాను తెలుస్తోంది అనే భాష కూడా ఉండదు భాష ఎందుకంటే భాష తర్వాత అది అది సచ్చి పెద్ద ఆ సఖ్య అసంగం దానికి ఇది ప్రపంచ విషయాలతో కానీ దేహంతో కానీ మనస్సుతో కానీ ఇంద్రియాలతో కానీ సంఘం ఉండదు సరే దేశకాల వస్తువు వ్యక్తి ఘటన మొదలైన వాటికే అతీతంగా ఉంటుంది అది మీరు ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ నవ అంటే అర్థమేంటి మీరు అసంఘులు అనే విషయం అప్పటికప్పుడు ప్రూవ్ అయిపోయింది అది టాపిక్ ఇట్లా ఇంకా ఈ వ్యాధి నుంచి మొదలుపెట్టి జూన్ జూలై ఇంకా మీరు ఓపిక పట్టాలి ఇంతవరకు ఓపిక పట్టారు ఆత్మ స్వయం ప్రకాశము అని మళ్ళీ రెండు నెలలు ఓపిక పడితే ఆత్మ అసంఘము అని తేలుతుంది అక్కడికి మనం తర్వినియోగం చేసినట్టు అవుతుంది నూ నప్ నరోతి పుణ్య పాపే తయో ఫలమే అవ పశ్యతి కథమవగమ్యోట శంకా అవతరి ఒకటి మిపే ఇప్పుడు మీరు స్వప్నం చూస్తున్నారు స్వప్నానికి మీరు సాక్షి కదా స్వప్నానికి మీరు సాక్షి ఆ స్వప్నంలో మీరు సుఖాన్ని దర్శిస్తున్నారు దుఃఖాన్ని దర్శిస్తున్నారు అదే కదా ఇంతవరకు జరిగిన పాఠమేది ఆత్మ స్వయం ప్రకాశము కాబట్టి స్వప్న సాక్షిగా మీరు పుణ్యపాపములను వాటి పుణ్యపాపముల యొక్క ఫలమైన సుఖ దుఃఖములను మీరు స్వప్నంలో దర్శిస్తూ ఉన్నారు కానీ స్వప్నంలో మీరు కొత్తగా పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ చేయుటలేదు మీరు స్వప్నంలో కాసి వెళ్ళొచ్చారనుకోండి పుణ్యం చేసినట్లు అవుతుందా అవ్వదు స్వప్నంలో ఎవరిదో డబ్బు ఎగొట్టారనుకోండి పాపం చేసినట్లు అవుతుందా అవ్వదు కాబట్టి స్వప్నంలో పుణ్యపాపంలో చేయటం లేదు పుణ్యపాపముల మూలంగా కలిగే సుఖ దుఃఖములకు మాత్రమే మీరు సాక్షిగా ఉన్నారు అని ఇంతవరకు చెప్పడం అయింది ఇది కథ మలగమ్యతే ఆ సంగతి మనకి ఎలా తెలుస్తుంది ఎందుకంటే స్వప్నంలో పుణ్య పాపాలను చేస్తున్నాడేమో వీడు ఇప్పుడు స్వప్నంలో ఎవరన్నా తిట్టారనుకోండి పాపం చేసి చేసేడేమో స్వప్నంలో దానం చేశారనుకోండి పుణ్యం చేసాడేమో ఇప్పుడు పురాణాల్లో అడుగుతారంటే వీడికి ఏదో మరో దృష్టితో ఉండే నారాయణ అన్న వైకుంఠాన్ని నారాయణ అంటే దాని వైగుంఠారు మా చిన్నప్పుడు ఏమని చెప్పారంటే కొంతమంది దొంగలు ఉన్నారు దొంగలు బందికూడదు దొంగ వాళ్ళు సంస్కృత భాషలో మాట్లాడుకుంటారు వాళ్ళు సంస్కృతం దొంగలు వాళ్ళు ఏమంటారంటే నదీంతరామహనం హమహ జనేభ్యో ధనం రామహ నదిని దాటి ఆవుల వడ్డున గ్రామంలో ఉన్న జనుల దగ్గర నుండి ధనమును మేము అపహరిస్తున్నాము అంటారు తరామహ అంటే మేము ధరి దాటుతున్నాము అపహరిస్తున్నాము హరామహ ఇలా అంటూ ఉన్నప్పుడు రామహ తరామహలో రామహ ఉందిగా హరామహాలో రామహ ఉందిగా కాబట్టి రామనామాన్ని వీళ్ళు జపించినట్లయినది కనుక వాళ్ళకి ఆ మందిపోటు దొంగతనం యొక్క పాపం అంతా పోవడమే కాకుండా వాళ్ళ కోసం వైకుంఠ ద్వారాలు సిద్ధంగా తెచ్చుకుంటూ ఉన్నాయి అని చెప్పారు అవి నేను చిన్నప్పుడు పదేళ్లప్పుడు విన్న పాఠం ఎలా ఉంది ఆ శిష్యుయోక్తికి దృష్టార్థంగా చెప్పచ్చు కాబట్టి ఇలాంటివన్నీ విని విని స్వప్నంలో కాశీ యాత్ర చేసినా ముగ్యం వచ్చేస్తుందని చెప్తారు తర్వాత స్వప్నంలో కూడా కాశీలో మీరు యాదగిరి కుట్ర వెళ్ళి అక్కడ రాత్రి పడుకున్నారనుకోండి అక్కడ యాదగిరి గుట్రలో నిద్రపోయిన రోజులు మీకు నృసింహస్వామి నిద్రమడితే సంతోషంగానే అక్కడ ఏ రోజు ఒకతన ఆరోగ్యం చేసినట్టుగా మీకు స్వప్నం వచ్చిందనుకోండి మీరు అవకాశం ఉంటుంది ఇవన్నీ వచ్చాయి ఏమిటి నేను కాబట్టి ఈ స్వప్నంలో ఉన్న వాటికి కూడా తన ఎందు ఆరోపించుకునేటువంటి లక్షణం మనుషుల్లో ఉంటుంది అందు గురించి కృష్ణ ఉపపన్నము లేకపోతే కృష్ణ ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి స్వప్నంలో పుణ్యపాపములను వీడు చేరుట లేదు కేవలము పుణ్యపాపముల ఫలమైన సుఖ దుఃఖమున సాక్షి మాత్రమే అని మీకు ఎలా తెలిసింది ఇది కథ మాత్రం ఓకే యథా జాగ్రత్తతే తా కరోతి ఏ స్వప్ తుల్యత్వా కానీ జాగ్రత్త అవస్థలో వీడు సాక్షిగానే ఉన్నాడు వీడేం చేస్తున్నాడు ఆ జాగ్రత్త అవస్థలో దేహం చేస్తున్నాడు వీడు సాక్షిగానే ఉన్నాడు కానీ జాగ్రత్త అవస్థలో వీడు కర్త అని అందరూ అనుకుంటున్న విషయమే మరి జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో కూడా సేమే ఉంటుంది అక్కడ సాక్షిగానే ఉంటాడు అక్కడ వీడు చేస్తున్నట్టు అనిపించదు కానీ వీడు అక్కడ వీడు చేస్తున్నట్లు చేస్తున్నట్లే అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తలో ఎలా అయితే కర్త అయినాడో స్వప్నంలో కూడా అలాగే కర్త అవుతాడు అని పొర ఇత ఆహా దీనికి తిరస్కారంగా అభ్యర్థే అలాగా కాదు అని మంత్రం చెప్తున్నారు ముందు స్వప్నం గురించి చెప్తున్నారు స్వప్నంలో వీడికి పుణ్యం లేదు లేదు ముందు స్వప్నం చేయించి తర్వాత జాగ్రత్తకి వస్తారు వీడు స్వప్నంలోనే కర్తని భోక్తని అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రారంభమేమంటే అందరూ కూడా స్వప్నం సత్యం అనుకుంటారు స్వప్నం తెల్లవారుగాలను వచ్చిన కథలు సత్యం అవుతాయనుకుంటారు అనుకోవాలి అది కొంచెం గట్టిగా అనుకున్నారనుకోండి అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే తెల్లవారుగా రాత్రి తగినట్టుగా కథ కావచ్చు అందుకోసం మొన్నటి పొందరిని అప్పు సొప్పు చేసి పదిహేను రూపాయలు రాత్రీ టికెట్లు స్వప్నంలో తెల్లవారు ద్వారా కాశీ వెళ్ళేందుకు కావచ్చు అంటే మేము ఉద్యోగాలు కాకుండా లీవ్ అప్లై చేసి కాశీ వెళ్ళొచ్చాను కాశీ వెళ్ళడానికి పది రోజులు పడుతుంది కాశీ వెళ్ళొచ్చా కాశీ వెళ్ళి ఏం చేస్తారు ఎవరైనా కాశీ వెళ్ళడా అసలు మీకు అసలు కాశీ అంటే ఐడియా ఉందా కాదు గంగాస్మం కాశీలో గంగ ఎలా ఉంటుందో అనుకుంటున్నారు మీకు అసలు మీరు ఎలా కాబట్టి ఈ స్వప్నాన్ని సత్యం అనుకోవడంలో ఎన్నెన్నో దోషాలు ఉన్నాయి జాగ్రత్తగా నిత్యం తెలుసుకోవాల్సింది పోయి స్వప్నాన్ని సత్యమని అనుకోవటం వల్ల చాలా పొరపాటు ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇక్కడ అక్కడ సమానంగానే ఉంది కాబట్టి కర్తృత్వం ఆత్మ ఎందుకు ఉంటుందేమో ఇత్యహ అని కోసం చెప్తున్నారు సయ తత్ర కించ అనన్వాగత వీడు ఈ పురుషుడు అంటే ఆత్మస్వరూపుడు తత్ర అంటే స్వప్నమునందు అది వీడిని వెంటాడదు వీడిని వెంటాడదు ఇప్పుడు సినిమాల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారు సినిమాల్లో చెప్పాడు కదా నాయకులు నాయకులు ప్రతి సినిమాలో రాష్ట్రనే కథానాయకుడు కథానాయిక వివాహంతో శుభం అని పూర్తయ్యే సినిమాలు అలా అక్కడ ఎవరో ఒక నాయకుడో నాయకో చెప్పారు నేను సినిమాలో నూట పాతి సార్లు పెళ్లి చేసుకుంటాను ఆ పెళ్ళంటే వాళ్ళు అక్కడ మండపండి పెట్టేసి అన్ని మేధా ప్రకారంగా గొడవ పండితులను కూడా తీసుకెళ్లేవారు వేద పండితులను మంచిగా మండలం చెప్పేవాళ్ళని తీసుకెళ్లేవారు కాబట్టి అలాగే పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆ పెళ్ళిళ్ళు వీళ్ళని వెంటాడతాయా వెంటాడతారు ఆ పెళ్లికి సంబంధించిన ఆ షూటింగ్ అయిపోయిన కాల్ టేక్ ది సీన్ అది డైరెక్టర్ అప్రూవ్ చేసేస్తే అక్కడ ఉన్న మండపాలందరినీ కూడా వాళ్ళు వర్కర్ చూసుకు తప్పబోతారు వీళ్ళేమో మేకప్ అంతా తీసుకునేస్తారు ముఖాన్ని చూసుకున్న రంగు అంతా దిసేస్తారు ఆఖరం ఆ తర్వాత ఇంతమంది ఆ పెళ్ళిళ్ళు వెంటబడవు ఆ పెళ్ళిళ్ళు వెంటనే మళ్ళీ విడాల్సి ఇలాగే ఉండదు అయితే కాపించేదండి నీకు భాగ్యం నాకు భక్తులు ఇవే ఉండవు పోతూ ఉంటాయి అనన్వాగత అంటే అర్థం అన్వాగత నా అది వెంటబడేది కాదు ఇది అలాగే స్వప్నంలో వీళ్ళు ఏది చూస్తే దానికి అది వెంటబడదు సో భాష్యకారులు ఏమంటారు అనుకోండి సహ ఆత్మ ఆత్మ గలదు అది ఎత్కించి త్ర స్వప్ పశ్యతి పుణ్య పాప ఫలం ఆ స్వప్నంలోని ఆత్మ ఏది చూస్తే సుఖాన్ని చూడొచ్చు దుఃఖాన్ని చూడొచ్చు అదంతా కూడా పుణ్యపాపముల ఫలమే అంచేతనే ప్రారంభము కర్మ ఫలము సుఖము దుఃఖము ఏవి ఆత్మకి వేలు ఉండవు ఇవన్నీ కూడా కల్పితమైన జీవుడికే ఉంటాయి మరి వీళ్ళు తెలుసుకోరు చని కర్మ ఏంటంటే తెలుసుకోరు ఆత్మకి వేలు ఉండవు సో ఇవేవి కూడా వీళ్ళు స్వప్నంలో ఇవన్నీ చూస్తున్నాడు పుణ్యపాప ఫలములైన సుఖ దుఃఖములను చూస్తున్నాడు అయితే అనన్వాగత అననుబద్ధ తేన దృష్ట అంటే ఆ పుణ్యపాపఫలమైన సుఖముఖము అనన్వాగత అననుబద్ధ వాటి చేత వెంటాడబడేవాడు అవుతలేదు అంటే అర్థమేంటి నేవ అనుబద్ధో వాటి చేత వెంటాడబడేవాడు అగుటనే లేదు అది దీని వెంటాడుట లేదు నిజంగా స్వప్నంలో యథార్థంగా చూసుంటే వెంటాడు అయిన అంటున్నారు ఎది స్వప్నే కృతమేవతేన సేన అనుబద్ధ్యేత యథార్థంగా స్వప్నంలో చేశాడనుకోండి అప్పుడు అది దీన్ని వెంటాడుతుంది నేను ఒక జరిగిన వృత్తాంతం మీకు చెప్తా ఒక లీగల్ కేసు సోమ్నాంబులిజం అని ఉంది అంటే నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది ఒకడు నిద్రలో నిద్రలో నిద్ర నిద్రపోతున్నాడు నిద్రలోనే లేచి నిద్రపోతాడు నిద్రలోనే కత్తి వెళ్ళి కిచెన్ లో వెళ్ళి ఈ ఈ నాన్ వెజ్ భోజనం వాళ్ళ కిచెన్ లో మంచి పదులైన ఆయుధాలు ఉంటాయి మన ఇళ్ళలో ఉండే భక్తులు మాములు పండు కోసం కూడా సరిగ్గా రెండు అందరినీ పొడిస్తే చిన్న సూపర్ఫిషియల్ గాయం అవుతుంది తప్ప ప్రాణభై ఉండదు కానీ నాన్ వెజ్ మంచి పదులైన ఆయుధాలు ఉంటాయి సో అటువంటి ఆయుధం అందుకు నా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని మద్దతు చేసేసాడు చేసేసి ఆయుధం అక్కడ పడేసి పోయిపోతున్నాడు మాట్లాడుకుంటుంది వీళ్ళని లేచారు అందరితో పాటు వీడియో దుఃఖించారు తర్వాత ఏం తెలుస్తుందంటే వీడి వీడి బసం బట్టి ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా చూసి వీడియో చేశారు కానీ ఇట్ ఈస్ ప్రూవ్ దట్ హీ హ్యాజ్ ద సోమ్యాంగుడిజం చంద్రబాబు నడిచే అలవాటు ఉంది ఆ తర్వాత మీకు లవ్ స్టోరీ షాక్ హీ హాజ్లీ కేసు కొట్టేస్తారు సోమ్యాంబుడిజం ప్రూవ్ అయితే కేసు కొట్టేసింది తర్వాత హాకీ కే హాకీ ఆడుతున్నారు ఐస్ హాకీ ఐస్ హాకీ ఆడుతూ ఉంటారు ఐస్ హాకీలో వెరీ పవర్ఫుల్ గేమ్ చేసినట్టు చూస్తూ తెలుస్తుంది అంటే ఒకరి మీద ఒకళ్ళు ఎలా పడుకుంటారంటే చాలా పవర్ఫుల్ ఆర్మర్ కవచాలు తప్పుకుని ఆడతారు అయినా కూడా ఒకరి మీద ఒకళ్ళు పడ్డాడు ఆ పడ్డం వరకు కొన్ని రూల్స్ ఉంటాయి అవును వైలేట్ చేసి పడ్డాడు ఆ పంటల్లో వాడు చాలా వెళ్ళి బాడీ తగ్గింది కానీ కష్టంతో వాడికి ప్రాణం పోతుంది మీరు మీరు మద్దతు ఛార్జి తీసుకొచ్చాడు కొంత చర్చ అంటే ఇండియాలో అయితే కేసు ముప్పై ఏళ్ళ తర్వాత ఏది మీకు అసలు జ్యూరిస్ జూలి స్టూడెంట్స్ ఏమైనా అర్థం కాదు ఇప్పుడు తందూరి కేసు ఏమైంది ఇంకా ధైర్యంలో ఉంది అలాగే ఉంటాయి జవాబు ఏడీ కూడా ఒక పోలీస్ కావచ్చు దాంతో జూనియర్ స్టూడెంట్స్ యొక్క ప్రిన్స్టిట్యూషన్కి ఏమి అర్థం కావద్దు ఎందుకంటే అసలు ఏ కేసులు జరగదు కానీ అమెరికాలో కేసులు ఫ్యాక్ట్ అయితే అక్కడ సెటిల్ అవ్వదు ఇక జూనియర్స్ అది కన్వెక్షన్ వచ్చి మాత్రమే వాడిని మృతీస్ ఇస్తారు అదే లేట్ కానీ ప్రొసీజర్స్ ఏమో ఉంటాయి కాబట్టి వీడు ఈ హాకీ కేసు నేను ఫాలో అయ్యాను వాటికి మదర్ ఛార్జ్ వచ్చింది అండ్ పనిషిడ్ ఫర్ వైలేషన్ ఆఫ్ ది గేమ్ రూల్ ఆ గేమ్ రూల్ వైలేట్ చేసి అదనవల మీద కొట్లాడుకుంటూ ఏదో ఆరు మాసాలు శిక్ష విధించి అది కూడా కమ్యూనిటీ సర్వీస్ కన్స్ చేసేసి ప్రీ మెడిటేటెడ్ మర్డర్ కాస్ అది కాబట్టి ఇంటెన్షనల్ ఉండాలి ఇంటెన్షన్ ఉండాలి ప్రీ మెడిటేట్ అని మద్దతు అయితే మనకు వాడు చావకపోయినా మీరు మెడిటేట్ చేసే కనుక మద్దతు మీరు గురించి చూడేస్తారు మళ్ళీ జాతర అర్థం చేసుకోవాల్సిన విషయాలు స్వప్నంలో మీరు చేసేదా లేదా చేయలేదు ఎందుకంటే ఒకవేళ చేస్తుంటే తేమ అనుభవించేట అది వీళ్ళు వెంటాడి స్వప్నాదుత్ అది సమన్వాగత సవప్నం నుంచి వీడు నిద్రలు వేసిన తర్వాత కూడా ఆ కర్మ కర్మ చేస్తాడబడి ఉండే కూడా నచ్చ తమ్ లోకే స్వప్నకృతర్మణ అన్వాగతత్వ ప్రసిద్ధి కానీ లోకంలో మీరు చూసుకుంటే స్వప్నంలో చేసిన కర్మలన్నీ నన్ను రెట్టాడుతున్నాయి వాటి కర్త నేనే వాటి గునే అనుభవిస్తున్నాను అని ఎవరో అనుకోవట్లేదు లోకంలో ప్రసిద్ధి ఏమో ఉందంటే స్వప్నకృత కర్మలు మనమే రెట్లాడట లోక ప్రసిద్ధి కూడా కావాలి ఎందుకు తెలుస్తున్నాండి నహి స్వప్నకృతైన ఆగత ఆగస్కారణం ఆత్మానం ఒకడు స్వప్నంలో ఏదో పాపకర్మలు చేసినాడు చేసి నిద్రలు వేసిన తర్వాత నేను పాప కర్మలు చేశాను నేను పాపిని అని అనుకుంటున్నాడు డాక్టర్ అలా అనుకోవటం లేదు మనకు బాగా తెలుసు ఉన్న విషయం నచ్చ స్వప్న పురుష ఆదశత్వాలోకర్హతి పరిహరీ వా నేను నిన్న స్వప్నంలో స్వప్ హైదరాబాద్ సోమం అపహరించేవాడు ఎవరో బంగారం ఉంటే అపహరించానండి నిన్న రాత్రి స్వప్నంలో వీడు కథ చెప్పాడు చెప్పాడు స్వప్నంలో స్వర్ణ చేశాడు బంగారాన్ని అపహరించాడు మహాపాపి కాబట్టి వీడిని ముట్టుకోవద్దు వీడికి అన్నం పెట్టొద్దు వీళ్ళు అలా చేస్తున్నారో లోకంలో చేస్తే వాళ్ళు కూడా నన్నే చూసుకుంటున్నారు కాబట్టి ఒక్క ప్రసిద్ధి చేసిన కర్మ చేత ఎవరూ కూడా అనుబద్ధులు అంటే వెంటానివది వాడు అవుతలేదు అతన్వాగత ఏవ తేన భవతి సేనా అంటే ఆ స్వప్నపూర్త కర్మ చేత వీళ్ళు వెంటాని బతి వాడు అవుతలేదు కాబట్టి ఒక అంశం వాళ్ళకి సెటిల్ అయిపోయింది ఎందుకంటే స్వప్నము చేత స్వప్నముతో ఆత్మకు స్థయము లేదు కాబట్టి ఈ రెండు ప్రశ్నలు ఏం చేసేమంటాయి స్వప్నానికి చెందినంత వరకు ఆత్మ అసంగము అని తేలింది కదండి మళ్ళీ సోమవారం నాడు కంటిన్యూ చేద్దాం ఈ పాఠం